ీ గురుక్షంస్ పానావే తమ భగ శరక శంకరం ఏరీరేష్ చిన్న దుఃఖు కృషి స్వాభావికామతా వినోతురైస్తా శరీరాణే నా సే ఆ శ్లోకం ఒకసారి నుంచి ముందు నీకు ఒక సజ్జ నుండి కనిపించం చేస్తా ఇవాళ మన క్లాసుకి వచ్చారు కల్పేష్సపా పేరు ఒక్కసారి కనపడండి నలుగురికి ఇలా వచ్చి ఒక్కసారి ముఖం చూపింటాండి నలుగురికి ఇక అనే వాళ్ళ కనుక అటు చేశారు అటు చేస్తా ఉంటుంది వచ్చారు ఆయన పేరు కల్పేష్ ఆయన కాలిఫోర్నియాలో కంపేర్ వెళ్ళిన అలా శుద్ధ అనుభవం కలవడం ఒక సమస్యలు కూడా ఒక కంపెనీలో సుమారు పది సంవత్సరాలు పది కాదు పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు కంపెనీ వాళ్ళకి బెంగళూరులో ఏదో బ్రాంచ్ ఉంది అందుకోసం వచ్చారు అదే ఆయన ఉద్యోగ దృష్ట్యా ఇక సంస్కృతంలో అని బాగా సమర్థదు సేవ స్పృతిలో చిరకాలం నుంచి అధ్యయనం చేసుకోవచ్చారు నేను అతనికి సిద్ధాంతకౌ చాలా బాగా చదివారు ఆయన పాళిని అష్టాధ్యాయుల బిట్ట మనకి పాళిని అష్టాధ్యాయుల బిట్టలో కొద్ది మంది కనపడతారు ఒకళ్ళు మన గారు రెండు కుప్పాలు గారు సూర్యనారాయణ గారు కూడా పాలన అష్టాధ్యాయు ధాతు ప్రకరణము కొంత కృషి చేసిన వారే ఇది కాకుండా రవి పరిణి అనే ఒకటన ఉన్నాడు శాన్ ఫ్రాన్సిస్కోలో అతను అష్టాధ్యాయుల దృష్ట వ్యాకరణంలో గారు కూడా సమర్థులు వ్యాకరణంలో అతను కల్పేష్ కూడా వ్యాకరణంలో దృష్టి సమర్థుడు సంస్కృత సాహిత్యము వ్యాకరణము వేదాంతము భాగాధ్యం చేస్తున్నవారు ఆయన బెంగళూరు ఏదో బంగారు ఇచ్చి మనల్ని చూడటానికనే నన్ను చూడడానికని వచ్చారు క్లాసు తెలుగులో ఉంటుందని చెప్పాను ఆయనకి తెలుగు రాదు ఈ గుజరాత్ గుజరాత్ ఆర్ మహారాష్ట్ర ఆర్ బోర్డ్ బోర్డర్ అయినా కూడా క్లాసు మిమ్మల్ని అందరినీ చూడడానికి వచ్చారు అలాగే ఇంకో అతను కూడా నేను పరిచయం చేయాల్సి ఉండే ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు వారు క్షీరామూర్తిగా ముందు కూర్చొని ఉన్నారు రోజు వస్తున్నారు ఈ మధ్యనే వస్తున్నారు ఆయన కాకినాడలో రిలయన్స్ వాళ్ళ సెటప్ లో ఆయన పెద్ద ఉద్యోగంలో రిటైర్ అయ్యి హైదరాబాద్ లో ఉన్నారు నేను కాకినాడలోనే ఎదుగుతున్న వాడిని కాకినాడలో ఒకసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వాళ్ళ వాళ్ళ ఉద్దేశించి నేను ఒక కార్యక్రమం చేశాను చెప్పారు ఆ సందర్భంలో వారితో గట్టి పనిచేయడం వారు కూడా మనం క్లాస్ చూపిస్తున్నారు అంటే మీకు విషయం తెలుసుకుందాన్ని పనిచేయడం విషయం మేము శ్లోకం ఉన్నాము జరాశు విష స్వాభావికామతా యోగే జ్వరైస్తా శరీరాంగరావికా జ్వరై కాని శరీరాన్ని మూడు శరీరములు గలము అని మనం ఇక్కడ ముందు క్లాస్లో చూసాం మూడు శరీరములు గలము స్థూల సూక్ష్మ కారణ అనే మూడు దేహములు గలము ఇది ఎలాగంటే మీరు నిద్రపోతూ ఉంటారు నిద్రపోతూ ఉంటే నేను ఉన్నారు అంటే నేను ఉన్నాను అనే జ్ఞానం కూడా ఉండదు ఉండడమే తప్ప సతే తప్ప చిట్టు ఉండదు చిట్టు కవర్ అయిపోయి ఉండదు అంటే చిట్టు ప్రకాశించాలంటే మనస్సు పనిచేయాలి మనస్సు నిద్రపోతూ ఉంటుంది కాబట్టి చిట్టు యొక్క ప్రకాశము మామూలుగా జాగ్రత్త స్వప్నావస్థలలో అనుభవానికి వచ్చినట్టుగా అనుభవానికి రాదు సతే ఉన్నాను తెలివి వస్తుంది తెలివి రావడం అంటే ఏమిటి ఈ ఉన్నా ఉన్నాను అనే ఆ ఉనికి ప్రకాశిస్తుంది అది తెలివి రావడం అంటే సచ్చిత్ సత్తు కాస్త సచిత్ అవుతుంది చెప్పిన సత్తు మౌలిక్కలు సదైన స్వామి అయిన సత్తు మౌలిక్కలు శరీరస్వరూపంలో ఎవరో ఒక స్వామి స్వామిలో స్వామినిలో సత్తు మౌలికం కాదు చిత్తం కాదో మాట్లాడితే నడిపారు లోన్ టాక్ అధికారు ఉపనిషత్వము సత్తు మౌలికం అని చెప్తుంటే మీరొచ్చి అడ్డగోలుగా సత్తు కాదు చిత్తని అభివృద్ధి చేయటం సంతే లేదు పద్ధతి కాదు లేదు సత్తు ఈజ్ ఫండమెంటల్ సత్తు యొక్క ప్రకాశమే చిత్త అన్నమూట సత్తు స్వయం ప్రకాశము ఘట పదార్థుల యొక్క నీటి తనంతకాలుగా ప్రకాశించదు ఘటం పదంతో ప్రకాశించదు ఘటం ఉంది అంటే ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశంలో ఘటం ఉన్నది అని మీరు చెప్పాల్సి ఉంటుంది వరే గ్రహం వస్తుంది నేను ఉన్నాను అది ఎవరు చెప్పకల్లా దానికి వేరే కళ్ళు చెవులు లేకపోతే మనస్సు మొదలైన ప్రమాణము ఏమీ అక్కడ లేదు అది తనంతకాలుగా ప్రకాశిస్తుంది కాబట్టి తెలివి వస్తూనే ఉన్నాను డీస్ అంటారు అంటే ఉనికి తెలుగులో ఉనికి అని అంట ఈ వేదాంతంలో ఆ ఉనికి అనే మాట ప్రసిద్ధి కాలేదు సమూహం ఎదుక అనే మాట ప్రసిద్ధి అయినది వేవనగా నిలబడిన వాళ్ళు వాడే ఉనికి మాట ప్రసిద్ధి అవ్వలేదు తెలుగులో మరి తెలుగు గ్రంథాల్లో ఎలా వాడేనో నేను ఎడదను కాబట్టి ఆ ఉనికి లేకపోతే ఒంట ఉండడం ఉంగిట ఆ ఉంగిట ప్రకాశిస్తుంది సద్గుతం శిక్షితే అది తెలుగు వచ్చుట ఆ తర్వాత ఆ తెలుగు స్పేస్ దేశము స్పేస్ ఆకాశము ప్రకాశిస్తుంది ఆ ఆకాశము యొక్క ఒక రూపము దేహము ఎందుకంటే స్పేస్ లేకుండగా ఒక రూపం ఉండదు స్పేస్ ఉండాలి ముందు స్పేస్ ఉంటేనే రూపం ఉండదు కాబట్టి ముందు ఆకాశము ప్రకాశిస్తుంది ఆకాశంలో ఒక పదము వేడు ప్రకాశిస్తుంది వేడు వేడు నిబట్టి మనస్సు వస్తుంది మనస్సు రూపము అది క్రమము కాబట్టి ద బింగ్స్ అంటే ఉనికి ఉండుతా ఆ ప్రకాశించుట ఆకాశము ఆకాశంలో శబ్దము శబ్దము వచ్చి రూపము అది దేహం అయింది ఆ రూపము అంటే దేహము అయింది ఆకాశము లేకుండగా శబ్దము లేకుండా రూపమో ఉండదు ఇది సృష్టి నుండి హిరణ్య గర్భన విషయంలో కూడా ఏ ప్రక్రియని లభిస్తారు లభించినప్పుడు అక్కడ శబ్దము ఓంకారము అని చెప్తారు ఆ శబ్దము ఓము అనే శబ్దం ఆ ఓంకారం నుండి బ్రహ్మాండము లహించేట మన విషయంలో నేను దేహము పుట్టుకొచ్చేటది దేహము దేహంతో పాదాత్మ్యము అలవాటు ఏంటో కనుక మేము అనగానే దేహము ప్రకాశిస్తుంది స్థూల దేహము ఒకసారి స్థూల దేహం వచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత సూక్ష్మ దేహము స్థూల దేహంలో అనుభవానికి వస్తుంది ప్రాణము మనస్సు అనుభవానికి వస్తాయి ప్రాణము మనస్సు ఉందా లేదా అని దీనికోసం పెద్ద దాన్ని ఉందా లేదా మనం అర్జున్ చేయం అలా అనుభవానికి వస్తున్నాయి కదా తర్వాత అజ్ఞానము కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము అవును ఆకాశంలో శబ్దము ఆ శబ్దము నుండి రూపము ఆ రూపముతో అభిమానము చేత రేపు అనే అభిమానము ఇవన్నీ ఎక్కడి నుండి చేయి అజ్ఞానం నుంచి వచ్చాయి అజ్ఞానంలో అనుకుంటే మేము ఊరుతావు కాబట్టి అని పేరు ఈ మూడు మూడింటికి జ్వ ఉంటాయి ఆ మాట కూడా చూశాం తత్రితే ఉండ దేహానికి ఉండి జ్వరం ఆ దేహానికి ఉంటుంది ఆ జ్వరము లేన తర్వాత మూడు శ్లోకాల్లో చెప్పారు ఆయన అవి సంగ్రహంలో వాటిని కట్ చేశారు ఆ జ్వరములు ఏంటంటే ఇది ఆ రోజుల్లో విజయనగర స్వామి చెప్పిన రోజుల్లో మాట వాత పెట్ట కథ ఇలాంటిమో జ్వరాలు తీస్తాడు ఈ రోజుల్లో వాతము బిట్టము గొప్పము అంటే అది ఆయుర్వేదం వాళ్ళు కూడా చెల్స్ అంటున్నారని మనం అనుకోవడానికి లేదు దీనికి వాతావరణం ఎక్కువగా ఉందంటే ఏమన్నమాట వాతీ వాతము అంటే గాలి గాలి ఎక్కువగా ఉంది గాలి ఎక్కువగా ఉండడానికి మనం నిండా గాలి తీరుస్తుంది ముడికి అది ఒకవేళ ఆక్సిజన్ ఇవ్వడానికి ఎక్కువ అలాగా అలాగను దృష్టి అలా కూడా ఉండదు అలా కూడా అలా అయితే నేను నిన్న మీకు చెప్పాను మీరు ఇలా నిటారుగా కూర్చున్నప్పుడు ఎంత ఆక్సిజన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటారో ఇలా ముందు కూర్చున్నప్పుడు దాంట్లో టెన్ తక్కువ ఆక్సిజన్ అబ్జర్వ్ అవుతుంది అని చెప్పాను అని ఎందుకు కూర్చున్నప్పుడు ఈ లంగ్స్ కూడా ఇలా ముగిస్తుంటాయి కాబట్టి ఆక్సిజన్ తక్కువ ఎగ్జామ్ పోతుంది ఆ కారణంగా మీరు బ్రెయిన్తో ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది బ్రెయిన్ పేట వాళ్ళు పొత్తుంది దేహానికి ముఖ్యంగా బ్రెయిన్ కి అని అనుకున్నాం అదే కాదు అలాగే కూడా ఉండదు ఇది సైంటిఫిక్ మాట వాతము పిత్తము పిత్తము అంటే వైడ్ ఇది డైవ్ దైవ్ నేను ఆయుర్వేదం వాళ్ళని అడిగారు ఇది ఎందుకంటే బైల్ అన్నట్లయితే అది మెడిగల్ స్టడీ అండ్ అండర్స్టెడ్ చే అనే ఒక కెమికల్ డైల్లో ఉంటుంది అది లేకపోతే హై సమ్ ఫంక్షన్స్ అండ్ డైల్ ఎక్కువ అయినప్పుడు పరిస్థితి ఏంటి తక్కువ రిలీవ్ అయిపోయి పరిస్థితి హైలీ సిస్టమటైజ్ మెడిసినల్ సబ్జెక్ట్ ఏంటి దాట్ అంటే ఆయుర్వేదం వాళ్ళు ఉన్నారు అది కాదండి అది వీదం లేదు దేవుడ్ సమ్థింగ్ కప్పబోన్ ద్రోట్ లో ఏర్పడే ఫ్లమ్ కథ ఫ్లమ్ లైట్ ఇస్తాయి మోకస్ మెమ్రోన్స్ ఉంటాయి ది ప్రొడ్యూస్ ఫ్లమ్ దట్ ఈ అలర్జిక్ రియాక్షన్స్ సమ్థింగ్ అని వీ అండర్స్టాండ్ దాట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఫ్లమ్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా వెరీ వెల్ అండర్స్టాండ్ థింగ్స్ వెరీ వెల్ ఉంటే వాళ్ళు ఎంబీజీఎస్ టెస్ట్ కాకపోయినా ఒక రెండు ఏడవే మూడో ఏడవే పాఠంలో ఇవన్నీ అంత సరళమైన విషయాలు ఆయన లేదం వల్ల అలా కూడా పెట్టరు అదేవో టెక్నికల్ టైమ్స్ అది ఐ హోప్ ఐ హోప్ సో ఇది కాకుండా శ్లేష్మా అని మాట్లాడేది శ్లేష్మ అంటే దశ కఫా అయ్యి ఉంటున్నాయి పర్యాయ పదా అయి ఉంటుంది దిస్ ఫ్లడ్ అండ్ సో అవన్నీ అర్థమయ్యేట్టిన మాటగా అడుచించదు అప్పట్లో అలాగంటే ఒక మోడల్ పెట్టుకుని ఆ మోడల్ పెట్టి వైద్యంగా నడిచినంత కాలం నడిచి ఇదే ఈ మోడల్స్ ఏం వర్క్అవుట్ కావు ఇక యూరప్ కూడా ఇలాంటి మోడల్స్ ఏమో ఉంది వాళ్ళు కూడా హ్యూమర్ అనేవాడు హ్యూమర్స్ ఉంటాయి దాని లోపల హ్యూమర్స్ ఉంటాయి హ్యూమర్స్ అంటే సెవెన్ థింగ్స్ అది ఆ హ్యూమర్స్ సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు ఆ హ్యూమర్స్ తేడా వచ్చినట్లయితే అనారోగ్యంగా వస్తుంది ఆ ఇంబ్యాలెన్స్ హ్యూమర్స్ కాజెస్ డిసీజెస్ అని ఒక ఆర్గ్యుమెంట్ దాని బేసిస్ మీద అవి ఎక్క కాలం సైన్స్ అడ్వాన్స్ కానంత వరకు ఉన్నాయి హ్యూమర్స్ సైన్స్ అడ్వాన్స్డ్ లో అయిపోయి హ్యూమర్స్ అనేవి ఇలాంటివి తీసేశారు దుర్గతా మనవి కూడా ఇంకా లావాద పెట్టు కూర్చున్నారు వాటాపిస్తా కఫా ఇచ్చారు అది హోనా దుర్గతి గారు అక్కడ యూరోప్ లో హ్యూమర్స్ మాట తీసేశారు నాకు ఓన్లీ ఇది హిస్టరీ ఆఫ్ మెడిసిన్ పుస్తకంలో ఇది గంటే మెన్షన్ ఆఫ్ హ్యూమర్స్ సో ఈయన విజన్ విషయం ఏమంటారంటే ఈ వాతపిక్త కఫముల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల జ్వరం వస్తుంది అని అంటారు పైగా ఆయన చెప్పేదాన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలో నాకు కొంచెం ఇబ్బందికర ఉంది ఆయన ఏమంటున్నారంటే ఈ మూడు శరీరాలకి మూడు జ్వరాలు ఉన్నాయి భౌతిక శరీరము స్థూల శరీరం ఏదైతే కలదో దానికి వాతపిక్త కఫముల వల్ల వచ్చేటువంటి రోగాదులే వాటికి జ్వరము అని చెప్పారు సరే బానే ఉంది సూక్ష్మ శరీరానికి జ్వరం ఏంటి అంటే కామ క్రోభాదులు సూక్ష్మ శరీరమునకు జ్వరము ఆ మాట చాలా బాగుంది మీకు మనస్సులో కామము క్రోధము ఇలాంటి లక్షణాలు ప్రవేశించినట్లయితే జ్వరం వచ్చినట్టే ఉంది కోపం వచ్చిన వాడు రోగం సమానం కోపము ఒక రోగమే అలాగే కోరికలు కోరికలు అంటే ఎలా ఉంటాయంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లంచం తీసుకుని ఆ లంచంతో బంగారం కొని ఇంట్లో పెడితేనే వాడు సమర్థుడు అన్నట్టుగా ఉంటాయి అంటే కదా అది జ్వరం వచ్చిన వాడితో సమానంగా కాదు అదే హోరమేగా కాదు కోరికలు మన ఇంట్లో ఇంత బంగారం ఉండాలి ఆ బంగారం ఉండాలంటే డబ్బు కావాలి జీతంలో ఇంకా రాదు కాబట్టి వర్షం పుచ్చుకుంటే బంగారం పెట్టుకోవచ్చు అలాగే కొడుకు పబ్లిక్ స్కూల్లో చదవాలి గవర్నమెంట్ స్కూల్లో చదవకూడదు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనో లేకపోతే డెహ్రాడూరులోనో లేకపోతే యుపిలోనో పబ్లిక్ స్కూల్లో చదవాలి నెలకి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు లక్షలు ఖర్చు వీరి జీతం వల్ల అది అవ్వదు కాబట్టి వర్షం పుచ్చుకొని ఈ కోరికలు ఇలాంటివి ఉంటాయి ఎవరైనా వీటిని అందరిపించుకున్నట్టు ప్రయాఫీసు రాసేయకపోయింది వాడికే కోటం వస్తుంది ద్వేషం ఇవన్నీ జ్వరముడు కామక్రో ధాతులు జ్వరములు అనుసూక్ష్మ శరీరానికి కారణ శరీరానికి జ్ఞానం ఏమే ఉంటుంది కారణ శరీరము చెనివ్వకపోవడమే జ్వరాలకి సో తన స్వరూపాన్ని వెనుకడి పరమాత్మను కూడా ఎదుగుడు ఏమీ ఎదుగడు సో ఆ జ్ఞానమే ఆ కారణ శరీరానికి జ్వరము మూడు జ్వరములు బలము ఇది మనం తెచ్చిపెట్టుకోక్కర్లేదు అవి సహజంగానే పుట్టుక కూడా ఉంటాయి అని చెప్తున్నారు అది ఇంతవరకు బానే ఉంది ఆ తర్వాత సెంటెన్స్ కొంచెం కాన్షియస్ ఇది వెరము లేకపోతే నీకు ఆ శరీరము ఉండదు అని అంటారు ఇంట్రెస్టింగ్ అది సూక్ష్మ శరీరంలోనూ కారణ శరీరంలోనూ సరిపడుతుంది సమస్య కాదు కామత్న భావి లేననుకోండి నీకు మనస్సు ఉండదు అంటే ఎలాగంటే మనస్సు నీకు తెలుగులో ఉంటారు అంటే కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ అంటే తెలుగులో చేతన అని అంటారు ఈ చేతననేది ఎవరికి వెళ్తే ఒక చెరువు మనుకోండి నీ నీరున్న చెరువు ఆ చెరువులో గాలి లేకపోతే రాయి విసరడము గాలి వేసడము ఏదో అయితే ఇది తరంగంకుంటాయి డిస్టర్బెన్స్ బట్టి తరంగాలు వస్తాయి కాబట్టి డిస్టర్బెన్స్ ఉండదనుకోండి చెరువు ప్రసన్నంగా అలాగా ఉంటుంది ఈ చేతన కూడా తిరిగా ఆ చెడులో డిస్టర్బెన్స్ వస్తే థాట్స్ కొడతాయి ఆ డిస్టర్బెన్స్ లో అనిపితే థాట్స్ ఉండవు అంటే దీనికి దృష్టాంత తెలుస్తుందండి సపోజ్ మీకు ఏ పోటీ థాట్స్ బర్జన్ ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది థాట్స్ బర్జల్ కదా ఇప్పుడు ఈ ధ్యానం ఫుల్ స్పీడ్ లో చదువుకోండి తిరుగుతూ ఉంటుంది మీరు ఫైవ్ మెంబర్ ఫైవ్ మెంబర్ నుంచి త్రీ మెంబర్లో విశారించుకోండి ఫ్యామిలీ స్పీడు తగ్గుతుంది అలాగే మనస్సు కూడా అలాగే ఉంటుంది కోరికలు ఏది లేదనుకోండి ఫైవ్ మెంబర్ నుంచి త్రీ మెంబర్కి వచ్చింది మనస్సు స్పీడ్ తగ్గిపోతుంది మీకు భయము లేదు లేదనుకోండి భయములు లేకపోవటము అదంత కష్టమైన కాదు దానికి ఒకటి రెండు మూడు ప్రిన్సిపల్స్ మీరు పట్టుకుంటే భయాలు లేకుండా పోతాయి నెంబర్ వన్ కోరికలు ఎప్పుడైతే లేవో కోరికల నుండి పుట్టే భయాలు ఎల్లవే ఉండవు అది సాల్వ్ అయిపోయింది అక్కడికి ఒక విషయం రెండు ఇది భవిష్యత్తు గురించి పిచ్చిపెట్టినట్లుగా భవిష్యత్తు అంతా అడ్డం మానేస్తే ఈ జ్యోతిషులు ఈ యోగనాలజిస్టులు లేకపోతే కోయ కోర కోయ భవిష్యత్తు చెప్తారు ఒక ఉత్పారాయణలో చాలామంది కోయలు ఉన్నారు ఇస్తూ ఉంటారు దాంతో తీసుకున్నం పెడతారు ఎంత పెట్టాలనే కాక నాకు భవిష్యత్తు చెప్తా ఉంటారు నేను భవిష్యత్తు చెప్తే ఎంత తీసుకుంటానంటే నువ్వు ఎంత ఇస్తే ఎంత తీసుకుంటాం పది రూపాయలు తీసుకుంటానో సరే పది రూపాయలు నేను ఎవరైతే తీసుకుంటారో భవిష్యత్తు చెప్పేస్తాం నేను ముందే ఇరవై ఇచ్చి మీ భవిష్యత్తు తీసుకుంటే భవిష్యత్తు లేకపోతే అందరికీ పంపిస్తా ఉంటా ఏదో ఏటొచ్చారు పాపం ఏదో అపేక్షతో తప్ప వాళ్ళు భవిష్యత్తు ఏం చేస్తారు అయితే ఈ కోళ్ళ మేర భవిష్యత్తు వాళ్ళేదో భవిష్యత్తు చెప్తారని వాళ్ళ దగ్గర మంత్రాలు ఉంటాయని ఇది ఒక భ్రమ సమాజంలో ఉన్నది ఆ భ్రమే వాళ్ళకి పెట్టుబడి వాళ్ళ వ్యాపారాలు ఏదైతే పెట్టుబడి ఇది మనకి వెంకటేశ్వర స్వామి సినిమాలో కూడా వచ్చేసింది సినిమాలు ఎలానే గాడి తప్పిన మతం సినిమాలో వెంకటేశ్వర స్వామి పుడతాడు విష్ణువే పుడతాడని కోరుగలే అవుతూ వస్తున్నారు కదా అదే పుట్టిన వెంకటేశ్వర స్వామి నేను పెళ్ళాడుతాడని ఎందు మనకి దేవుళ్ళకి మన దేవుడు మనం ఆరాధించి మనకి తేడా ఏమైనా ఎక్స్ట్రైజెంట్ హ్యూమనిజం అని అన్నారు మీరు సోషల్ సైకాలజిస్ట్ కాబట్టి ఈ కోరిదలో ఇలాగ భవిష్యత్తు వెంటబడుతుంటే మీకు భయం ఉంది తప్పకుండా సపోజ్ మీరు భవిష్యత్తు గురించి చెప్పలేం మానేసి వర్తమానంగా మీ పనులు మీరు ఫోకస్ గా చేసుకుంటున్నారనుకోండి మీకు ఆ నెంబరు ఫైవ్ నుంచి త్రీకి వచ్చింది కదా త్రీ నుంచి వన్ వచ్చింది అంటే చాలా స్లోగా తిరుగుతూ ఉంటుంది చెడు చెరువుగా ఉంటుంది తరంగములు చాలా తక్కువగా ఉంటాయి అంధవిశ్వాసములు భయమునకు హేతులు మీరు ప్రతి విశ్వాసమును పరీక్ష చేసి లాజికల్ గా లేని విశ్వాసము నన్ను ప్రక్కన పెట్టేస్తే మీ భయాలన్నీ పోతాయి ఇప్పుడు ఇప్పుడు మీ మనస్సులో కదలిక కోతులే ఉండదు మీరు మీ శిలా అయిపోదు మీరు యాక్టివ్ గానే ఉంటారు ఐదు అవుతూనే శాంతముగా ఉంటారు అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలిసిందంటే జ్వరము మనస్సే కాకుండా అయిపోతుంది మనస్సు అంటే కదలాలు అదుపు అంటే దాన్ని మనస్సు అంటారు కదలాలంటే జ్వరములు ఉండాలి జ్వరములు లేకపోతే కదలు కలిగే అప్పుడు మనస్సు ఏమవుతుంది అమనస్సు మైండ్ బికమ్స్ నో మైండ్ మనస్సు ఎవరూ కాదు అని మాండి నో మైండ్ చిన్నది అడిగిన నో మైండ్ హుడ్ అంటే స్టేట్ మైండ్ లేదు మైండ్ లెస్నెస్ కాదు మైండ్ లెస్నెస్ అంటే మైండ్ లేదు అని నేర్చుకుంటే నాకు అది కాలంలో థాట్ లెస్నెస్ థాట్ లెస్నెస్ అమరవీ భావ అంటే అవన్నీ మీరు జ్వరం లేకపోతే శరీరం సూక్ష్మ శరీరం గాయద్దు లేకుండా పోయి మీ స్వరూపాన్ని తెలుసుకుంటే కారణ శరీరం ఏముంది లేకుండా అలాగే ఇంకా స్థూర శరీరం దగ్గర దీన్ని ఫిట్ చేయాలి సూక్ష్మకి కరుణాకి ఫిట్ అయిపోయాడు హ్యాపీగా సూక్ష్మ శరీరం దగ్గర ఫిట్ ఎలా ఈ కఫా మాత చిత్తా నేను ఈ మూడింట్లో ఇల్ల సమంత వరకు అది బ్యాలెన్స్ అయిపోతే చచ్చిపోతాడు ఏదో అవార్డు చేసినా మాత్రం నేను తెలిసి ఆయుర్వేదం పోవాలి అలాంటి జరుగు అడిగి ఉండాలి దాన్ని ఆ ఒక్కటి మీరు సరిపెట్టుకోండి ఓకే స్థూలదేహం సరిపెట్టుకోండి సూక్ష్మ కారణ దేహములను మనం చక్కగా వ్యాఖ్యానం చేస్తున్నాం అది దాని పరిస్థితి అర్థం ఏసే ఈ జ్వరా జ్వరాహ జ్వరమును త్రిషు మూడు శరీర శరీరముల ఉంది స్వాభావిత సహజ సిద్ధములని మతాహేకరించబడినది ఈ జ్వరాలు ఉంటాయి అంటే దేహం ఉన్నంత వరకు మాతపిట్టములు ఉంటాయి మనస్సుంటే కామక్రోభాదులుంటాయి సూక్ష్మ శరీరము అజ్ఞానము ఉండమే ఉంటుంది ఒకవేళ మీరు ఎరవుల నుండి బయటపడగలిగితే అప్పుడేమవుతుంది తిరిగి దీనికి జిన్నముగా తాను ఆ శరీరాన్నేవా శరీరములే ఎరై ఎరములచే వీగము కలుగదా నా కతే లేకుండా పోతే ఆశాతే ఆ సతే అసతే బహుముఖం ఎరం ఉంటేమని శరీరం ఉంటుంది వాతపి కఫములు ఉన్నంతవరకే శరీరం వాతపిట్ట కఫముల నుండి లేకపోతే వాతపి కఫముల యొక్క బ్యాలన్స్ ఈ మోడల్ త్రిజున మోడల్ సుప్రదేశమ గుణములో నుండి కఫములో వచ్చి ఉంటాయి అవలే వాతమని తమో గుణానికి ఏదో కథమని ఏదో అలాగే ఉంటుంది చిత్తార్థ సత్వగుణం అని ఏదో నాకు తెలియదు అలాంటిది ఏదో కనెక్షన్ ఉంది ఉంటుంది గుణములు మూడు అని నేను ఆ బ్యాలెన్స్ లేకుండా పోయిందనుకోండి ఆ ఇంబ్యాలెన్స్ అయితేనే బలు ఉంటుంది ఇంబ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ అయిపోయిందనుకోండి సతరవిష్టమో గుణములు మూడు బ్యాలెన్స్ అయిపోతే ప్రళయం వచ్చే అది ఇంబ్యాలెన్స్ సృష్టి బ్యాలెన్స్ అయితే ప్రళయం అది సత్యదృష్టంలో గుణముల విషయం ఇక్కడ కూడా ఈ జ్వరం ఉన్నంత వరకే దేహము జ్వరం లేకుండా పోతే దేహం అంటే ఇది పూల దేహం ఉన్నంత వరకు ఏదో జ్వరం ఉండమే కాలు నొప్పో ఏదో ఒకటి ఉండమే ఉంటుంది ఏదో వ్యక్తి దేహమే ఉండదు మీరు ఒకటి గమనించండి దేహము ఎక్కువ ఉందో తెలుస్తున్నాండి దేహాభిమానమైన మొత్తమీ దేహాభిమానం లేకుంటే దేహం ఉండదు జ్ఞానం లేకుండా వస్తువుని మనం అంగీకరించాలి దేహము లేము అనే అభిమానం ఉన్నప్పుడు మాత్రమే దేహం ఉండదు దేహాభిమానం దేహములో వృత్తి ఉన్నప్పుడు మాత్రమే దేహాభిమానం ఉండదు దేహంలో ఏ వృత్తి లేదనుకోండి దేహాభిమానం ఉండదు దేహాభిమానం లేకుంటే దేహమే లేనప్పుడు నేను ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ ని చూశాను ఫుట్బాల్ ప్లేయర్స్ కబడ్డీ ప్లేయర్స్ కొంచెం బంధుల్గా చూడాలి ఈ క్రికెట్ మీ ఉంది కదా క్రికెట్ లో అడుగు స్వేటరు పైన చొక్కా దాని మీద ఇచ్చే స్వేటరు ఫుల్ సూట్ ఫుల్ హ్యాండ్స్ ఇవన్నీ వేసుకుని అక్కడికి వెళ్ళి మధ్యలో కబడ్డీ తీసుకుంటాం కబడ్డీ ఇలా చూసుకుంటే ఇలా కొద్దు అందులో పెళ్లి వేళ్ళు మూడో తొమ్మిది వందలు చూసాను తప్ప అది ఒక గేమ్ లాగా ఉంటున్నాం అందుకే కొన్ని స్వేటర్లు వేసుకుంటూ ఉంటాం తీసుకుంటున్నాం చాలా మోస్ట్ బిల్వేస్ట్ గేమ్ ఆ గేమ్ లో మీకు ఈ దృష్టాంతం గడుపుతుంది ఈ దృష్టాంతం గడిపినే కబడ్డీ అయితే సాకర్ నేను సాకర్ గేమ్ లో డైరెక్ట్ గా దాడి కాయిండే ఏమన్న శాసనం ఇవ్వడం ఉండదు ఇద్దరు ఆ బూత్తో ఆ బూత్ ఎలా ఉంటాయి ఆ బూట్ల అందులో ఏదైనా భూమి ఎదుగు పెడతారు దారి కోపంగా ఉన్నడా ఆ బూట్లతోటి కాళ్ళ మీద గడిపతారు వచ్చింది అలా దర్వేట్కి వచ్చేసి డైలీకి వచ్చేస్తారు ఆ రెండు బూట్లు వచ్చేసి వీరిని కాళ్ళు అది కాలు ఎండుకల మీద గడిపోతుంది వాడు బడవతారు అది వాళ్ళకి తెలుసు అలా వస్తున్నారు అయినా బంతి ది అంటే వాళ్ళకి బంతి ధ్యాసే తప్ప శరీర ధ్యాస లేదు శరీర ధ్యాస లేకుంటే శరీరమే లేదు శరీరం ఎప్పుడు వస్తుందో చూసినా మీరు చెప్పిన వాళ్ళు స్ట్రెజర్ ముఖ్యమైన బయటకు తీసుకుంటే ముందు మాకు వేస్తారు అప్పుడు శరీరం వస్తుంది మళ్ళీ ముందుగా ఒక కేసెస్ కదీ ఒకటి పంపిస్తాయి కూడా జర్మనీలోనే అక్కడ ఆటో బ్యాగ్ మీద యాక్సిడెంట్ అవుతుంది ఆటో బ్యాగ్ అంటే వాళ్ళు 150 అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మినిమం స్పీడ్ మీరు అంతకంటే తక్కువ స్పీడ్ అయితే అసలు మీరు అక్కడ డ్రైవ్ చేయకూడదు అలాంటి రోడ్లు అమెరికాలో కూడా ఉన్నాయి జర్మనీలో ఉన్నంత గొప్ప రోడ్లు కావు కానీ మొత్తానికి నేను చూశాను బోర్డు ఇఫ్ యూ స్పీడ్ బిలో ఫార్టీ మైల్స్ బిలో ఫార్టీ మైల్స్ అంటే ఎయిటీ కిలోమీటర్స్ 60, 60 సిక్స్టీ సిక్స్టీ కిలోమీటర్లు ఫార్టీ లైన్ సిక్స్ లైన్ లేదు మూడు లైన్స్ ఉంటాయి మూడు థర్డ్ లైన్ లో ఉంటే మినిమం ఫార్టీ ఫార్టీ థర్డ్ జిల్ ఉంటే మొత్తం ట్రాఫిక్ అంటే మెయిన్ ఎలాంటి డ్రైవర్ అంటారు మూడు నెలలు పోలీసు ఇస్తారు ఎనిమిది లైసెన్స్ డెస్టెన్స్ అలాగే జర్మనీలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తక్కువైతే ఆటో బ్యాన్ మీద మేము నడపడానికి ఊరు లేదు మిగతా అంతాల నుంచి మా హాస్పిటల్ వస్తూ ఉంటాం అలాంటి కూడా యాక్సిడెంట్ అయితే ఎవరు యాక్సిడెంట్ అవ్వక్సిడెంట్ మన ఇండియాలోనే ఆయన మినిస్టర్ గారు చెప్పినాడు కదా సంవత్సరానికి లక్షా యాభై వేల మంది పోతా ఇండియాలో యాక్సిడెంట్ అమెరికాలో సంవత్సరానికి ఐదుగురు పడిపోతూ పోతారు యాక్సిడెంట్స్ లో రోడ్ యాక్సిడెంట్స్ లో అని కానీ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే కారు వెళ్తే పక్కన పెడిపోయింది వీళ్ళు గోతిలో పడ్డాడు రోడ్డు పక్కన వారికి అలా పడు ఇంత ఉంది పోలీసులు వచ్చారు అంబులెన్స్ వచ్చింది వీళ్ళు అంబులెన్స్ ఎక్కించడానికి స్ట్రెచ్ల మీద పెట్టారు వారి నొప్పి అప్పుడు ఆరంభమైనది ఈ స్వెచర్ మీద వాళ్ళు పెట్టడానికి జనం వచ్చే వరకు వాడికి నొప్పి ఎదగదు తెలివిగా ఉన్నాడు నొప్పే స్వేచ్ఛల నొప్పి ఆరంభమైంది కాబట్టి ఈ దేహము స్థూలదేహము నేను చెప్పడం జరిగినది ఏంటంటే స్థూలదేహం అనేది స్థూల మాత్రమే ఉంటుంది దేహాభిమానము దేహము ఉండదు దేహమే లేనప్పుడు మొత్తం నుంచి వస్తుంది సో ఈ రమో ది పాయింట్స్ ఇటు అని చెప్పి లేదు కాబట్టి నీకు ఎప్పుడైతే ఆ జ్వరము లేదు ఆ దేహమే ఉండదు అని ఆయన చెప్తున్నారు నేను ఆయన చెప్పిన ఆ వాక్యాన్ని సూక్ష్మ కారణదేహాలకి కష్టం ఎంత తేలికేసి స్థూల దేహం కొంచెం జాగ్రత్తగా వేదాంతంలో మొదటి పాఠం ఏమిటో తెలుసు అంటే మొదటి పాఠము దేహాభిమానము నేర్పొంది అది మొదటి పాఠం నేను నిన్న చెప్పాను కదండి కిమస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ మొదటి పాఠం చాలా కఠినమైన పాఠం వ్యాకరణలో సంజ్ఞాపరి భాష మొదటి పాఠం చాలా కష్టం సూత్ర భాషలో అధ్యాస మొదటి పాఠం చాలా కష్టం మొదటి పాఠాలు కూడా కష్టంగా ఇంకో దృష్టాంతం కూడా ఏదో మన పుస్తకం వచ్చింది ఆలోపురా పుస్తకం ఉండేది ఆఫ్ ఒక ఆల్గోగ్రాఫ్ పుస్తకంలో మొదటి పాఠం పెరిమూటేషన్స్ అండ్ కాంబినేషన్ అంత పాఠం అదే కాదని ఆ తర్వాత డైనామిక అది కష్టమే ఆ రెండు కష్టం ఆ తర్వాత పార్షల్ ఫ్రాక్షన్స్ అని అగటక చేసేవాళ్ళు పార్శ్వ కార్యక్షన్ లో మనం పేపర్ లోపల వచ్చిందంటే మనం మనకు మార్పులు వచ్చేసి వస్తాం ప్రెజెంటేషన్స్ కాంబినేషన్స్ కలిగి దాని మీద పరీక్ష రాసిన వాళ్ళు చాలా అభిపూగా ఉంటారు కష్టంగా ఉంటుంది ఆ పాఠం అలాగే వేదాంతంలో దేహాభిమానం అనే పాఠం మొదటి పాఠం ఈ ఐదు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఛాయిల్స్ లో ప్రెజంటేషన్స్ అనే కాంబినేషన్స్ వదిలేస్తారు నేను తెలుసా దాన్ని ఛాయిస్ లో ఉపయోగిస్తారు కెమిస్ట్రీ వాళ్ళు పీరియాడిక్ చేస్ లో ఉపయోగస్తారు సోలింగ్ అనుకుంటారు హైడ్రోజన్ అనుకుంటారు తప్ప పీరియాడిక్ చేస్ లో ఉపడేస్తారు వేదాంతం జరుగుతున్న వాళ్ళు దేహాభిమానాన్ని ఛాయిల్స్ లో ఉపట్టేస్తారు మిగతా అది జరుగుతారు ఆత్మ బ్రహ్మా ఎంత హడాలు చేయడం జగత్ కారణం బ్రహ్మాని కారణకార్య భావం అని ఇలాంటి హడాలు చేయటంలో పెట్టగ దేహాభిమానం గురించి మాట్లాడతారు అక్కడ మాట్లాడుకోవాలి ఎవరైనా దేహ నిర్మాణం గురించి మాట్లాడితే అదిగే వాళ్ళు మాట నచ్చని పాఠం చెప్తున్నారంటే పైగా ఈరోజు ఉండకుండా పైగా ఈరోజు ఎవరంటారు అందరికీ నచ్చి పాఠం చెప్పాలి ఏమిటి నచ్చి పాఠము దేహాన్ని మనం శుభ్రంగా పెట్టుకోవాలి ఆహారము అవి కూడా పెద్దగా తీసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఆరోగ్యం చేస్తే ఖరిగైన వైద్యం చేయించుకోవాలి సుఖంగా జీవిస్తూ అదా అందారాజ్యా చదువుకోవాలి పార్టీ